శ్రీవేంకటేశ్వరుని శింగారము వర్ణించితే ఏ విధాన తలచినా ఇన్నిటికి తగును కరిరాజుగాచిన చక్రము పట్టిన హస్తము కరితుండమని చెప్పగా నమరును వరములిచ్చేయట్టి వరరహస్తము కల్పతరు సాకయని పోల్పదగు నీకునూ జలధి పుట్టిన పాంచజన్య హస్తము నీకు జలధి తరగయని చాటవచ్చును బలు కాళింగుని తోక పట్టిన కటిహస్తము పొలుపై ఫణీంద్రుడని పొగడగదగునూ నలిన హస్తంబుల నడుమనున్న నీయురము అలమేలు మంగకిరవదగును బలు శ్రీవేంకటగిరిపై నెలకొన్న నిన్ను నలసి శ్రీవేంకటేశుడనదగును